క్యాలెండర్ గోడకుంటే పర్వాలేదు క్యాలెండర్ మైండ్లో ఫిక్స్ అయి కూర్చుంటున్నా ఈ ఏడాది క్యాలెండరే కాదు గత గడిచిన యాభై ఏళ్ల క్యాలెండర్లు రాబోయే యాభై ఏళ్ల క్యాలెండర్లు మైండ్లో ఫిక్స్ అయి ఉంటాయి దాంతో ఆ కాలబుద్ధితోటి జీవిస్తూ ఉంటాయి అలా కాకుండా మీరు దేశ నా స్వరూపమేమి అనే ఆత్మస్వరూప నిష్ఠ అనేది అభ్యాసం చేసినట్లయితే నేను సచ్యుదాత్మస్వరూపుడనే ఉన్నాను భక్తి దృష్టిగా చూసిన భూమి మీద ఉన్నాను వాయువు పీలుస్తూ వాయువు చేత నిలబెట్టబడుతూ ఉన్నాను అగ్ని తేజస్సు ఉష్ణము నిలబెడుతూ ఉన్నది ఆకాశమునందు ఆ కారణంగా నేను ఈశ్వరుని ఎందు మాత్రమే ఉన్నాను ఇది ఒక మెడిటేషన్ ఆ మెడిటేషన్ లో మనం ఎలా భావన చేస్తామంటే నేను ఈశ్వరుని ఎందు ఓలలాడుతున్నాను శ్రీరామకృష్ణుడు వారు ఏమని చెప్పేవారంటే నేను అనే పరిచ్ఛేద భావం ఉన్నంత వరకు నేను ఈశ్వరుని యందు నిలిచి ఉన్నాను అని తెలుసుకో నేను అనే పరిచ్ఛేద భావాన్ని ఎప్పుడైతే సమర్పించేస్తావో ఇంకా ఉన్నది ఈశ్వరుడు తప్ప మరొకటి నేనే లేదు భజతి ఏకత్వమాష్ ఆ తెలుసుకోవాలి అటువంటి యోగి అటువంటి జ్ఞాని సహా యోగి మయి నాయందే ఉంటాడు నాయందే ఉంటాడు సర్వధావర్తమానోపి చాలా ఇంపార్టెంట్ విషయం సర్వధావర్తమానోపి సపోజ్ ఈ యోగి ఇప్పుడు మీరు కర్మఠుడు ఉన్నాడనుకోండి కర్మ కర్మఠుడు ఉన్నాడు అనుకోండి కర్మ కర్మఠుడు ఉంటే యజ్ఞశాలలో ఉండాలి లేకపోతే దేవాలయంలో ఏదో కర్మ జరిగే ఉండాలి కానీ కళ్ళుపాకలో ఉండరాదు కళ్ళుపాకలో ఉన్నాడు అనుకోండి కర్మఠుడు అందరూ ముక్కు మీద వేలేసుకుంటారు ఎందుకంటే కర్మఠుడు అంటే దేహాభిమానంతో నేను కర్తను అనే అభిమానంతో ఒక ఫలాన్ని ఉద్దేశించి కర్మ చేస్తున్నవాడు వైదికమైన కర్మ చేసేవాడు ఎక్కడ ఉండాలి యజ్ఞశాలలో ఉండాలి కర్మఠుడు మామూలుగా కర్మఠుడు నిలబడి వైదికుడు నిలబడి మంచినీళ్ళు తాగితే ముక్కు మీద వేరేసుకుంటారు ఏమిటండి ఆయన నిలబడి మంచినీళ్ళు తాగుతున్నాడు ఏంటి ఎందుకంటే నిలబడి తాగకూడదని ఒక విధు ఉంది అందుకోసం ఆయన ఎలా తాగాలి నిలబడ్డ మనిషి అర్థాత్గా అక్కడ కూర్చోవాలి రోడ్డు మీద అయితే రోడ్డు మీద ఎక్కడైతే అక్కడ కూర్చోవాలి మునిగాళ్ళ ముంగాళ్ళ మీద అయినా కూర్చోవాలి కూర్చుని ఆ కప్పు తీసుకుని అలా ఎత్తి పోసుకోవాలి పోసుకొని మళ్ళీ చేతి తొడుక్కొని అప్పుడు ఆయన అలా చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఆయన చాలా శిష్టుడు అని ఒక పేరు వస్తుంది శిష్టుడు అని పేరు వస్తుంది దాహం వేసిన తీసుకుని గడగడ మంచినీళ్ళు తాగేసాడు అనుకోండి ఆయనకి ఏమంటారు ఆయన్ని అశిష్డు అంటారు అలాగే లోకంలో కొన్ని అభిప్రాయాలు కూడా ఉంటాయి సో చూడండి ఇవన్నీ వాటికి ఉండే రిలవెన్స్ వాటికి ఉంటుంది ఆ సందర్భం కర్మకాండ చేసి వాడికి కొన్ని రిలవెంట్గా ఉంటాయి స్నానం చేయకుండా కర్మ చేయటానికి యోగ్యత ఉండదు స్నానం చేసి కర్మ చేయాల్సి ఉంటుంది అలాంటివివో కొన్ని రిలవెంట్ ఆ సందర్భానికి తగ్గట్టుగా ఉంటాయి కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఇది ఇటువంటి స్థితులు అన్నిటికీ అతీతమైన స్థితి మీకు సన్యాసులలో కూడా రెండు రకాల సన్యాసులు ఉంటారు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఆశ్రమ సన్యాసి అత్యాశ్రమ సన్యాసి రెండు రకాలు ఉంటారు శుభ సంహితా సారంలో ఈ వివరాలన్నీ వస్తాయి ఆశ్రమ సన్యాసి అంటే సన్యాసాశ్రమం తీసుకున్నవాడు ఇంకా ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు కాదు ఇంకా ఉపాసనలోవి చేస్తూ ఉంటాడు వీధిలోవి చేస్తూ ఉంటాడు పేరు సన్యాసం అంటాడు సన్యాసంటే సర్వకర్మ పరి పరిత్యాగం ఉంటుంది సన్యాసంలో సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠ అని శంకరులు దాన్ని వర్ణిస్తారు అది అత్యాశ్రమ సన్యాసం ఆశ్రమము అనే దానికి అతీతమైనటువంటి సన్యాసం దాంట్లో కర్మే ఉండదు కర్తృత్వమే ఉండదు కొన్ని విధిపూర్వకమైన కర్మలో ఏ ఉండవు వేరే ఆశ్రమరూప సన్యాసం అంటే ఒక దండము కమండలము పూజలు అన్నీ ఉంటాయి బతుకున్నప్పుడు ఉంటాయి చచ్చిపోయినప్పుడు కూడా ఉంటాయి మనకి గృహస్థుకు ఉంటాయి కదా గృహస్థు బతుకున్నప్పుడు కర్మలు ఉంటాయి చచ్చిపోయినప్పుడు ఇంకా ఎక్కువ కర్మలు ఉంటాయి అలాగే ఈ ఆశ్రమరూప సన్యాసి ఉపాసక సన్యాసి బతుకున్నప్పుడు కర్మలు ఉంటాయి చచ్చిపోయినప్పుడు కర్మలు ఉంటాయి ఆ స్థితి అటువంటిది కానీ అత్యాశ్రమ సన్యాసికి బతుకున్నప్పుడు కర్మలు ఉండవు చచ్చిపోయిన తర్వాత కర్మలు ఉండవు మరి ఏం చేస్తారంటే దేహాన్ని ఏదో విధంగా డిస్పోజ్ ఆఫ్ చేయటమే ఉంటుంది తప్ప కర్మ అనేది ఏమి ఉండదు అదే అత్యాశ్రమ సన్యాసి కాబట్టి పిడిక్కి బియ్యానికే ఒకే మంత్రం పనికిరాదు మీరు సన్యాసులు అందరినీ ఒకే ఖాతా కట్టడానికి వీరలేదు అలా కట్టినట్లేదేమవుతుందంటే యూ గెట్ మిస్ సో ఇప్పుడు ఈ ఉపాసక సన్యాసులు దండాలు కొట్టుకుంటారు ఆ దండాలకి పూజలు చేస్తూ ఉంటారు తర్వాత తర్వాత ఎలా ప్రాక్టీస్ అంత వాళ్ళ చుట్టూ కొంతమంది శిష్యులు ఉంటారు ఓ సీటు చూపిస్తే వచ్చి ఆ శిష్యుడు వచ్చి ఆ సీట్ అంతా దిలిపి అపవిత్ర పవిత్ర నీళ్లు చల్లిన తర్వాతే కూర్చుంటాడు ఆయన వచ్చి ఆ విధంగా ఉంటారు ఎవళ్ళు ముట్టుకోకూడదు వాళ్ళని వాళ్ళు ఎవళ్ళు ముట్టుకోరదు ముట్టుకుంటే అపవిత్రులు అయిపోతారు సో ఇలా ఉంటారు అదంతా కూడా అటువంటి సన్యాసికి మీరు అలవాటు పడ్డారనుకోండి జనరల్గా జనులు అలా అలవాటు పడి ఎవడో నాలా అంటే ఒకడు వస్తాడు వచ్చి స్వామీజీ రండి అంటే వచ్చి వాడే అక్కడే కుర్చీ లాక్కు కూర్చుంటే ఈ డేకి చెక్కడ స్వామిరా అని వీళ్ళు దే దే టేక్ ఇచ్చేసరం నాకు బాగా అలవాటు అంతా కూడా నేను అనుభవంలో ఉన్నా అని కాబట్టి చెప్తున్నా కాబట్టి సో ది పాయింట్ ఈజ్ సర్వథా వర్తమానో ఆ జ్ఞాని ఎలా ఉన్నా కల్లుపాటలో ఉన్నా దేవాలయంలో ఉన్నా లేదా స్నానం చేసి ఉన్నా చేయకమున్నా స్నానం చేస్తాడు అందరూ స్నానం చేసినట్టుగానే చేస్తాడు అప్పుడు కొంచెం ఆలస్యం అయితే అవుతుంది అది విషయం ఏం కాదు అదేమిటండి ఎనిమిది అయిపోయింది ఇంకా వారు స్నానం చేయలేదు ఏమిటంటే ఇంకా అప్పుడే ప్రయాణం నుంచి వచ్చాడనుకో నన్ను ఎవరో అడిగారు మీరు చాతుర్మాసులు ఎక్కడ చేస్తారు నేను అమెరికాలో చేస్తానని చెప్పాను తర్వాత సముద్రం దాటకూడదు కదా మరి మీరు సముద్రం దాటుతున్నారే అన్నారు నేను సముద్రం దాటుతుందని చెప్పాను నేను సముద్రం దాటు మరి అమెరికాలో వెళ్తాను నేను ఆకాశ మార్గం గుండా వెళ్తాను సముద్రం ఎందుకు దాపుతాను నాకేం పని పాటలు అదే అండి దేవేతానందుకు సముద్రం దాటి వెళ్ళాడు ఆ రోజుల్లో విమానాలు లేవు కనుక సముద్రం దాటి నెల రోజుల్లో రెండు నెలలో పట్టింది వెళ్ళాడు నాకేం కర్మ నేను సముద్రం అసలు సముద్ర తీరానికే వెళ్ళాను నేను నేను డైరెక్ట్గా హైదరాబాద్లో ఎక్కడ సముద్రంలో హైదరాబాద్లో ఎక్కేసి ఫ్రాంక్ఫర్ట్లో దిగుతా ఫ్రాంక్ఫర్ట్లో ఎక్కేసి న్యూయార్క్లో దిగుతా ఆకాశమే తప్ప సముద్రం దిగుతూ కాబట్టి జనం ఎలా ఉంటారంటే సర్వథా వర్తమానోపి అనే విషయం తెలియదంటే తెలుసు నేను ఇంకా దృష్టాంతం కోసం చెప్పాను అన్యదా భావించకూడదు సో ఎలా ఉన్నా కూడా ఈ ఆశ్రమ ధర్మాలు ఈ విధులు రూల్స్ రెగ్యులేషన్స్ వేటికైతే మీరు అలవాటు పడి ఉంటారో ఎలా అలవాటు పడి ఉంటారు మీరు పాటించరు ఎదరోడు పాటిస్తుంటే అలా చూస్తూ ఉంటారు పాటిస్తే మీకేం వచ్చిందండి మీరు పాటించాలి ఉపవాసం చేస్తే మీకేం వచ్చింది మీరు ఉపవాసం చేయాలి ఆయన దేవుడు కూర్చేసి మీరు ఎలా కూర్చుని చూస్తుంటే ఇదేం క్రికెట్ మ్యాచ్ అలా కూర్చుని చూడడానికి దీని మీద పెద్ద చర్చ ఉంది దిస్ ఈజ్ నాన్ పార్టిసిపేటింగ్ థింగ్ ఇట్ హ్యాస్ నో వాల్యూట్ ఆల్ దానికి వాల్యూ ఏముందండి ఇప్పుడు మీరు సత్యనవర్గం చేసుకున్నారండి నేను వచ్చి నన్ను ఇన్వైట్ చేసిన నేను వచ్చి కూర్చుంటాను కూర్చుంటే అంతా మీరు చేస్తుండే ఇలా నాన్ పార్టిసిపేటింగ్ చూస్తూ తర్వాత ఏమవుతుంది కాదండి ప్రసాదం తింటే ఆయనకి ఎంత ఫలమో అంత ఫలం నాకు వచ్చింది మరి అలాంటి అంత మహాభాగ్యానికి ఆయన ఎందుకు చేతగానవాడు ఆయన ఆయన ఇంకోటి మేము ఇద్దరం కలిసిపోయి ప్రసాదం తినేసి తక్కువ రావచ్చు కదా ఈ నాన్ పార్టిసిపేటింగ్ ఉంది చూసేది దీన్ని ఒక మహాత్ముడు దీన్ని గట్టిగా గట్టిగా పరిశీలనకు పెట్టాడు పరిశీలించాలి పరిశీలించడానికి వెనకాడకూడదు పరిశీలి ఎగ్జామ్ ఇప్పుడు టెన్నిస్ మ్యాచ్ అవుతాం టెన్నిస్ మ్యాచ్ సరే టెన్నిస్ క్రికెట్ ఇంకా మోరే ప్రాపర్ ఏంటంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు అవుతున్నాయి కనుక క్రికెట్ మ్యాచ్ అవుతా ఉంటుంది మన అందరం క్రికెట్ మ్యాచ్ ఎలా చూస్తాం ఆ క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం మనకు చేత కాదు వాడు కనుక ఆ బంతి వేసి ఆ బంతి తగ్గితే మన హాస్పిటల్కి పట్టుకెళ్ళాలి ఆ బంతి మీరు ఎగరేసి పట్టుకుని చూడండి మీ చేతి వెంటనే కట్ట కట్టాల్సి ఉంటుంది ఆ బ్యాట్ తోటి ఆ బంతిని ఎప్పుడన్నా కొట్టి చూడండి ఏమీ ఉండదు ఆ బ్యాట్ ముట్టుకోను బంతి ముట్టుకోను అసలు రోడ్డు మీద కూడా వెళ్ళాను ఇంట్లో కూర్చునే ఎయిర్ కండిషనర్ ఆన్ చేసుకుని సోఫాలో కూర్చొని చిప్స్ తింటూ కాఫీ తాగుతూ కోక్ కోలా కోలా తాగుతూ కోకా కోలా తాగుతూ చూడాలట ఇది అడ్వర్టైజ్మెంట్ కోకా కోలా తాగుతూ చూడబడ్డాడు వాడు సో కోకా కోలా తాగుతూ చూస్తూ ఉంటాడు వాడు కొట్టాడు ఆ కొట్టాడు నాలుగు రంగులు వచ్చాయి వాట్ ఆర్ యూ డూయింగ్ ఆర్ యూ డూయింగ్ ఎనీథింగ్ వర్త్ ఉంటే శరీరం పెరగడానికి ఉపయోగిస్తున్నప్పుడు దేనికి పనికిరాదు అలాగే వాడు ఎవడో పూర్తి చేస్తే నువ్వు అలా చూస్తుంటే వాటి ఇక పూజలో వర్తుంటే వెళ్ళి సంకల్పం చేసి నువ్వు చేసుకో అలా చెప్తారు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం చెప్తారు పూజ చూస్తే పుణ్యం వస్తుంది అని చెప్తారు వెళ్ళి మార్కెట్ ప్లేస్లో ఏదో పిచ్చి పిచ్చి చెటికళ్ళు తిరగడం కంటే ఇది నేమనే అభిప్రాయం దానికి అంతే కానీ మీరు అకౌంట్లో అలా పుణ్యం వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే అలా అకౌంట్లో వేసేస్తూ ఉంటారు అలా ఎక్కడైనా మీ బ్యాంక్ అకౌంట్ ఉంది అలా ప్రతిదానికి దాంట్లో రూపాయలు కలుపుకుంటూ పోతారా అసలు చెప్పండి నాకు బ్యాంకు వెళ్ళి దండం పెట్టిన వెంటనే ఒక పది రూపాయలు కలిపేస్తాయి అలాగే ఏమైనా కలిపేస్తారా మీకు ఏమే కలపరు ఆ రూపాయలు అలాగే ఉంటాయి నిజానికి మీరు ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు దాకా కదపకుండా ఎంత సొమ్ము అట్ట పెడతారో దానిమీదే వాడు త్రీ పర్సెంట్ వడ్డీ ఇస్తాడు దాంట్లో మధ్యలో ఏదైనా విక్రే చేస్తే దానికి కూడా ఇవ్వడదు అలాగే యాడ్ అయిపోతూ ఉండదు అది యాడ్ అవ్వాలంటే దానికి గోల్డ్ అంత వ్యవహారం ఉంటుంది ఒక సంవత్సరం పాటు కదపకుండా ఉంటే వాడు ఇంట్రెస్ట్గానే ఒక వెయ్యి రూపాయలు యాడ్ చేస్తాయి ఈ పుణ్యం మటుకు అలా చూస్తే యాడైపోతుంది ఇలా చూస్తే యాడై అలా యాడైపోతూ ఉంటుందని ఒక అభిప్రాయం అదేమీ కాదు సర్వధా వర్తమానోపి ఈ జ్ఞానం ఏ రూపంలో ఉన్నా ఎలా ఉన్నా మహివర్త ఎక్కడ ఉన్నా నాయందే ఉంటాడు ఎలా ఉన్నా నాయందే ఉంటాడు ఎందుకంటే ఆ విషం యొక్క మహిమటువంటిది అహంకారం మమకారాలను ఎప్పుడైతే త్యాగం చేశారో మీరే దేవుడు సో ఇంకేతనే ఈ సందర్భంలో చెప్పడం శ్లోకాలు కొన్ని ఉన్నాయి కృష్ణో భోగి సుఖత్యాగి నృప జనకరాఘవ కర్మనిష్టా వశిష్ఠాద్యాహ సర్వేతే జ్ఞానిన సమాహ అనే ఒక శ్లోకం శ్రీకృష్ణుడు జ్ఞాని కానీ ఆయన భోగి అంటే కుటుంబము భార్య పిల్లలు డబ్బు దశకం మహల్లు రాజ్యాధికారము ఆయన కింగ్ మేకర్ ఇవన్నీ ఉంటాయి చాలా ఖరీదైన వస్త్రధారణము భోగాలు ఇవేవి అన్నీ ఉంటాయి శ్రీకృష్ణుడు భోగి భోగిగా ప్రఖ్యాతి లోకంలో కథలు అలా ఉన్నాయి సుఖహా త్యాగి సుఖ మహర్షి ఉన్నాడు అనుకోండి ఆయన త్యాగస్వరూపుడు త్యాగమే ప్రధానంగా ఉంటాడు ఆయన దగ్గర కమండలం తప్పింకే ఉండదు అంటే భిక్షా పాత్ర తప్పింకే ఉండదు కమండలం అంటే దానికి కమండలం అంటే ఈ రోజుల్లో కమండలం అంటే దాని వెరీ వెరీ థింగ్ కొన్ని వేలు ఖరీదేస్తుంది అలా కాదు భిక్షాపాత్ర తప్పింకే ఉండదు పొలం శంకరుడు బుద్ధుడు ఈ మహాత్ములందరూ కూడా ఖరీదైన బంగారు రుద్రాక్షమాలలు ఖరీదైన బంగారు కమండలాలు ఇవన్నీ పెట్టుకోలేదు ఇవన్నీ కూడా ఆధునిక కాలంలో వచ్చినటువంటి అనవసరపు పరిగ్రహాలు ఇవన్నీ అనవసరం కమండలం అంత ఖరీదైంది ఏమో అనవసరం లేదు ఇట్ మీడ్ నాట్ బి లైక్ దాట్ జస్ట్ భిక్షా పాత్ర భోజనం చేయడానికి ఒక పాత్ర మంచి నుండి తాగడానికి పాత్ర అనుకో దట్ ఈజ్ ఆల్ దాని చుట్టూ పెద్ద హైప్ పెట్టడం అనవసరం మంచి కాదు దిస్ ఇస్ ది పాత్ర ఎప్పుడైనా మంచి కావాల్సి ఉంటుంది అది పక్కన ఉంటే పుణ్యం పక్కన లేకపోతే వెదిగాల్సి సర్వథా వర్తమానవు సో సుఖ త్యాగి నృప జనక రాఘవౌ శిరాముడు జ్ఞాని జనక మహారాజు జ్ఞాని కానీ వాళ్ళేమో ఫంక్షనల్ కింగ్స్ రాజ్యాధికారాన్ని నడిపిస్తూ ఉండే కర్మనిష్ట వశిష్ఠాధ్యా వశిష్ఠుడు గృహస్థు ఆయన ఆయన భార్య అరుంధతి ఆయనక సంతానం కూడా ఉండేవారు కొడుకులు కూతుళ్ళు ఇలాగేదో ఉండేవారు కర్మనిష్ఠులు కర్మ కూడా చేస్తూ ఉండేవారు దిలీప్ మహారాజు వశిష్ఠుని దర్శించడానికి వెళ్తే ఆయన హోమం చేసుకుంటూ కనపడతాడు హోమధేను ఆయనకు ఆవు ఉంటుంది ఈ ఆవు విశ్వామిత్రుడు పట్టుకుపోతానంటే అది పట్టగలగా పాలు పెతకాలి ఆ పాలతోటి హోమం చేయాలి హోమధేనువు కాబట్టి అది వద్దని అంటాడు ఆయన సో ఆ విధంగా ఆయన గృహస్థు కర్మనిష్ఠుడు పైగా నిత్య కర్మానుష్ఠానం చేస్తాడు అయితే సర్వేకే జ్ఞానిన సమాహ వాళ్ళందరూ కూడా సమానంగా ఆత్మజ్ఞానము గలవారు సో ఇది ఆ శ్లోకా చెప్పానంటే సర్వధావర్తమానోపి ఏ విధంగా ఉన్నా కూడా భాష్యకారులు ఏమంటారో చూడండి ఎస్మాచ అహమేవ సర్వాత్మైకత్వదర్శీ సర్వేపీ సర్వ ఆత్మా అహమేవా సకల ప్రాణుల యొక్క సారము నేనే ఇప్పుడు మనిషి ఉన్నాడండి మనిషిలో సారమేమిటి చూడాలి మనిషిలో సారం ఏమిటంటే ఆయన బ్యాంక్ పాస్బుక్ తీసుకురండి అంటే అది సారం కాదు బ్యాంకులో డబ్బుని సారం అనకూడదు కొంతమంది ఆయన యొక్క సారం ఏమిటంటే ఆయన సారము ఇంట్లో ఉన్నారు గృహిణి భార్య అవి ఆయన యొక్క సారం అలా కూడా లేకపోతే కొంతమందికి కొడుకు తన సారము అనుకుంటాడు అలా కూడా తను సో ఆయన ఆయన చేసి కర్మలు ఆయన యొక్క సారము అని కర్మిష్యులు అనుకుంటారు ఆయన సారము ఏమిటంటే ఆయన చేసిన కర్మలే ఆయన యొక్క సారము అనిచేతనే ఆయన పేరు చెప్పేప్పుడు అలా చెప్తారు అగ్నిష్టోమ ఆప్తోరియామ పౌండరీక అగ్నిహోత్ర చైనులు గారు అని ఆయన పేరు రాస్తారు ఆయన పేరు అగ్నిహోత్ర ఈ మిగతాదంతా కూడా ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కర్మల లిస్టు దానికి రాస్తారు ఎందుకన్నా రాస్తారంటే ఆయన సారము కర్మ కర్మ ఆయన యొక్క సారము కొంతమంది ఉపాసకలు ఉంటారు ఆయన పేరేమంటేస్తారు సరస్వతి ఉపాసక సోన్ సో గారు ఆయన ఏం సరస్వరూ ఉపాసన అలా పైకి చెప్పుకోకూడదు బట్ సంహౌ అది ఆయన సారమేమిటంటే ఉపాసన ఆయన సారం ఆర కానీ వాస్తవంలో ఇవన్నీ కూడా ఆయా కండిషన్స్లో ఉండేటువంటి కండిషనల్ సారము ఈ కండిషన్స్ అన్నీ తీసేసి మనిషి యొక్క సారమేమి అని మీరు నిగ్గు తేలిస్తే దానికి సమాధానం ఏంటంటే జ్ఞానమే మనిషి యొక్క సారము జ్ఞానం అంటే ఏం పుస్తకాలు చదివాడు అది కాదు నేను అనుకుంటాను జ్ఞానం అంటే ఎరుక ఆ తెలివి ఆ తెలివి మనిషి యొక్క సారము ఆ చైతన్యమే మనిషి యొక్క సారము దానిక ఆత్మ పేరు సర్వాత్మా అహం ప్రతి మనిషిలో ఉండే సారభూతమైన చైతన్యము నేనే కాబట్టి ఎవడైతే ఏకత్వదర్శి ఉంటాడో ఆ ఏకత్వాన్ని ఎవడైతే దర్శిస్తాడో వాడు నాయన ఉంటాడు అని అవతారిత ఇతర్వశ్లోకాథం అనూద్య సమ్యక్దర్శనం సత్ఫలం మోక్ష విధీయతే సో సర్వభూత స్థితం వ్యోమాం అనే ఆ సగం శ్లోకం ఏదైతే ఉందో ఇది గడచిన్ గడచిన శ్లోకంలో చెప్పిన దాన్నే మళ్ళీ ఇంకోసారి అనువాదం చేశారు అంటే తిరిగి చెప్పినారు గడచిన శ్లోకంలో ఏం చెప్పారు భాష్యం భాష్యం చూస్తున్నారా సో గడచిన శ్లోకంలో ఏం చెప్పారంటే వ్యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచీ అదే విషయాన్ని స్థితం వ్యో మాం భేకత్వమాస్థిత ఆ శ్లోకంలో చెప్పిన సారము మళ్ళీ అర్ధ శ్లోకంలో వచ్చేసింది అదేకండి చెప్పిందే మళ్ళీ ఎందుకు చెప్పారంటే ఆ చెప్పిన సర్వాత్మ దర్శనాన్ని దాన్నే సమ్యక్ దర్శనము అంటారు అంటే అహమిదం చర్వం వాసుదేవ నేను ఇది అనే విభాగము మనకు అనుభవానికి వస్తూ నేను ఇది నేను ద్రష్ట ఇది దృశ్యం ఏమండి ఇప్పుడు మీరు ఆలోచించండి నేను ఒక బొమ్మ చూసా ఈ బంగారు ప్లేట్ మీద బంగారు ఈ దేవాలయాల్లో బంగారం తోట ఇప్పటితోటో చేస్తారు కదా ఒక రేకు ఆ రేకు మీద బొమ్మ ఆ బొమ్మ ఏమిటంటే బంగారుకు రేకు మీద బొమ్మ ఆ బొమ్మ ఏమిటంటే ఇటువైపు రాముడు ఉన్నాడు అటు రావణాసురుడు ఉన్నాడు రాముడు రాముడు మీద రావణాసురుడు రాముడి మీద బాణాలు వేస్తున్నారు బాణాలు ఉంటాయి బాణాలు వేస్తున్నారంటే అలా వెళ్తూ ఉంటాయని కాదు అక్కడ బాణాలు బొమ్మలు ఎవో ఉంటాయి రాముడు హనుమంతుడి మీద ఉంటాడు రావణాసురుడు రథం మీద ఉంటాడు ఇప్పుడు అది మీకు బొమ్మ కనపడుతుంది ఆ బొమ్మ కనపడిన మనిషినే మీరు ఏమంటారు ఇగో రాముడు వీడు రావణాసురుడు ఈయన నాయకుడు వీడు ప్రతి నాయకుడు లేకపోతే కలనాయకుడు రావణాసురుడు ఇగో ఈయన హనుమంతుడు అని ఇలాగ మీరు విభాగం అంతా చేస్తారు వాస్తవంలో ఇటువైపు ఉన్నది బంగారమే అటువైపు ఉన్నది బంగారం అదేంటండి రాముడు రావణాసురుడు ఇద్దరు కూడా ఒకే బంగారమా అవును ఇది విన్నాను కొంచెం ఇబ్బందిగా ఉన్నావు రామభక్తులైనా రామభక్తులు కాదు ద్వైత భక్తులవలన ఉన్నట్లయితే వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు ఏమిటా అలా మాట్లాడుతున్నాను రాముడు రావణుడు ఒకడైనా ఉంటావా రావణుడు రాక్షసుడు వాడిని సంహరించడానికి రాముడు పుట్టాడు రావణుడు ఇప్పటి రాక్షసుడు కూడా కాదు మూడు జన్మల రాక్షసుడు వాడు అంటే ఇలాగేదో చెప్తారు అదంతా అదంతా ఇగ్రిడ్ ఆ సిచ్యువేషన్ వేరు కానీ తత్వం దగ్గరికి వచ్చేప్పుడు ఇవన్నీ పోతాయి ఈ తత్వం అనేది ఎలా ఉంటుందంటే ఈ కషాయం ఉంటుంది హెర్బల్ కషాయం వాడున్న ఆరు హెర్బ్స్ తీసుకొచ్చి అన్నింటినీ నూరేసి కషాయం చేసేసి కా కాచూ తాగేస్తుంది ఆ రకంగా ఈ కూడా నూరేసి కాచేసి అద్వైతంలో తాగేసి కూర్చుంటుంది సంథింగ్ లెక్ దాట్ సో రాముడు రావణుడు ఈ బాణాలు హనుమంతుడు రథం అన్నీ బంగారమే సో ఆ విధంగా అహమిదంచ సర్వం వాసుదేవ ఇదో ఇక్కడ నేనున్నాను నేను ద్రష్టను నాచేత దర్శింపబడే జగత్తు దృశ్యము అది సర్వం అంటే ద్రష్టాదృశ్యము అనే సర్వము కూడా వాసుదేవుడే ఈ నేను అన్నప్పుడు ఆ నేను యొక్క సారము వాసుదేవుడే ఈ జగత్తు అన్నప్పుడు జగత్తు యొక్క సారము వాసుదేవుడే అహమిదంచ సర్వం వాసుదేవ ఈ జ్ఞానము దీనికి సంయుగ్దర్శనము అని పేరు ఎందుకండి ఈ సమ్యగ్ దర్శనం దీనివల్ల ఏమిటి ఉపకారం ఏం స్వర్గం వస్తుందా ఏమొస్తుంది అంటే మోక్షము అనే ఫలము జీవన్ముక్తి అనే ఫలం లభిస్తుంది సచ్చిదానంద స్వరూపుడై సంసార బంధం నుంచి ఉంటాడు అటువంటి సమ్యగ్ ఫలాన్ని చెప్పడం కోసం ఈ శ్లోకంలో పూర్వ శ్లోక తాత్పర్యాన్ని చెప్పి ఆ ఫలాన్ని చెప్తున్నారు పూర్వశ్లోకంలో చెప్పినటువంటి ఈ సమ్యగ్ దర్శనం దాని ఫలము మోక్షము అని చెప్తున్నారు సర్వథ సర్వ ప్రకారై వర్తమానోపీ ఎన్ని రకాలుగా ఉన్నా ఏ ప్రకారంలో ఉన్నా ఖచ్చిత్రష్ట ఖచ్చిష్ట ఒకసారి శిష్యుడు ఇప్పుడు వేద పండితులూ కూర్చున్నారు వెళ్ళి అక్కడ కూర్చోడం జరిగింది వాళ్ళు ఏమో ఆజ్ఞ వర్చోటో మంత్రం చదువుతున్నారు వాళ్ళతో పాటు ఆ మంత్రం చెప్పాడు అయిపోతుంది నలుగురితో కలిపి మంత్రం చెప్పడం దేనిక ఒక్కడిని కూర్చోబెట్టి చెప్పంటే కష్టం కానీ నలుగురితో కలిపి చెప్పమంటే చెప్తూ ఉండొచ్చు ఎక్కడైనా మనకి మంత్రం ఆ వాక్యం తోచలేదు అనుకోండి అప్పుడు పెదవులు కది ఊరుకోవడం వాళ్ళు చెప్తూ ఉంటారు మళ్ళీ ముందుగా అందుకోవచ్చు నేను ఒక్కడిని కూర్చోబెట్టేసి మంత్రం చెప్పంటే కష్టం కానీ నలుగురితో చెప్పడానికి కష్టంగా ఉంది అలా చెప్తూ ఉండడం అబ్బా ఏం పండితురండి లేదా పదం చదువుతున్నాడు అని తెలుస్తుంది ఈ లోపల వాటి నుండి వెళ్తే కళ్ళు కాంపౌండ్ కనపడుతుంది ఆ కళ్ళు కాంపౌండ్లో మిత్రుడు ఉంటాడు వాడు స్వామికి దండం అంటాడు ఆ ఏమో బాగున్నావా ఏంటి ఇక్కడ కూర్చున్నావేటి లాగే ఎందుకు చూస్తున్నాడు వాటితో ఏదో నాలుగు మాటలు మాట్లాడాల్సి వస్తుంది అక్కడ కూర్చునేవో నాలుగు మాటలు మాట్లాడేమనుకోండి భ్రష్ అగో వీడు భ్రష్టు తాతికృష్టి కింద ఏదో కదా మన వాళ్ళు అలాగే ఉంటాం ఆ మనిషి కనపడ్డ లొకేషన్ని బట్టి జడ్జి చేస్తారు ఒక ఆయన నాతోటి అన్నారు ఏంటే సార్ మీరు ఇక్కడ ఉన్నారు ఏమిటంటారు నువ్వు ఇక్కడే చూసావు ఇంకా చాలా చూడలేదు కదా నువ్వు అన్నాను ఎక్కడైనా ఉంటావు అన్నాను యు కెన్ బి ఎని వ్యాట్ సో క్వచిత్ శిష్ట క్వచిత్ సర్వధా వర్తమానోపి భ్రష్టులా కనపడవచ్చు ఇంకో చోట శిష్యుడిలా కనపడవచ్చు శిష్యుడు కదా భేద దృష్టి వీడుకుండదు భ్రష్టు నిజంగా భ్రష్టుడు అనుకునేది సర్వధా వర్తమానోపి మరియు భర్తకే దత్తాత్రేయ మహర్షులు వెళ్తున్నారు ఆయన రోడ్డు ముందు నడిచి వెళ్తూ ఉంటే యదు మహారాజు బాల్కనీలోకి వచ్చాడు వచ్చి చూశాడు ఆయన చూడగానే ఆయన ముఖంలో ఒక తేజస్సు కనపడింది ఆయన దగ్గర ఉన్న సామానంతా కలిపి ఒక కొల్లాయిడ్డ చేతిలో పాత్ర భిక్షా పాత్ర ఇంతే ఉన్నాయి ముఖంలో మహానందం అలా ఉజ్వలంగా కనపడింది వెంటనే బాల్కనీ దిగొచ్చి అయ్యా మేము ఇంత రాజ్యము సంపదలు భోగాలు అన్నీ పోగేసి దుఃఖంతో బాధపడుతూ ఉన్నాం మీరేమో ఈ కొల్లాయి ఉండాను ఇది ఈ కమండల భృక్షాపాత్రతోటి మీరు మహానందంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది వాస్తవమేనా అంటే ఎస్ అంటారు కారణం ఏపీ అయిన దాన్ని ఉద్దమగీతలో వస్తుంది దాన్ని దత్తాత్రేయ గీత అని అంటారు దాని మీద చెప్తారు ఆయన ఏమంటారంటే నాకు ఈ జగత్త నాకు గురువులే అంటారు అదేలాగా అంటే నాకు ఇరవై నలుగురు గురువు ఉన్నారు అని అంటారు ఒకసారి పింగళ అనే ఒక వేశ్య ఒక ఆవిడ ఉంటుంది ఆ వేశ్య విదేహనగరంలో ఉంటుంది సో వెంటనే ఆమె యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకుందామని అందరూ ఉంటారు చాలా సుందరి చాలా గొప్ప సౌందర్యం గలది రాజకుమారులు కూడా ఆమె యొక్క కనుచూపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని ఇలాగేదో వెంటాడు ఇని ఆవిడ ఎదురుకు వెళ్తాడు ఆవిడ ప్రసాదంలోకి ఎలా రాణిస్తారు ఇన్ని ఇన్నెందుకు రాణిస్తారు రానివ్వరు వాళ్ళే రానివ్వరు ఇన్ని వెళ్తానన్నా కూడా రానివ్వరు ఆ ప్రసాదానికి ఎదురుకుండగా చిన్న చిన్న ఇల్లు ఒకటి ఉంటుంది వాడు దాని మీద కూర్చుంటారు కూర్చుంటే ఆ పెంగళ బయటకు వస్తుంది బయటకు వచ్చినప్పుడు కూర్చో ఓహోడా పింగళ సరే ఇంకా తర్వాత కసద సో ఆ విధంగా ఆయన రెడ్ లైట్ డిస్టిక్లో ఉన్నాడు కాబట్టి మహర్షి కాకుండా అయిపోవడం దత్తాత్రేయ మహర్షి రెడ్ లైట్ డిస్టిక్లో ఉన్నప్పుడు రెడ్ లైట్ డిస్టిక్లో ఉంటాడు మార్కెట్ ప్లేస్లో ఉన్నప్పుడు మార్కెట్ ప్లేస్లో ఉంటాడు యదు మహారాజుకి తత్వాన్ని బోధించినప్పుడు ప్రసాదంలో ఉంటాడు ఇంకో చోట దిక్షగాడి ఇంట్లో దేవుడు భిక్ష చేస్తూ ఉంటాడు ఇది కంటే ఏనీ సర్వధా వర్తమానోటి సో నామరూప నానారూపధరో యోగి విచచార మహీతలే జ్ఞాని యోగి అంటే జ్ఞాని నానారూపధర అనేక రూపాలు ధరిస్తాడు అనేక వేషాలు వేస్తాడు ఎవరో వేషాలు వేస్తూ ఉంటాడు వేసి భూలోకంలో సంచరిస్తూ ఉంటాడు ఎక్కడ ఒకటో స్థిరంగా ఉండడు అనికేత స్థిర మతి స్థిరంగా ఉండడు కానీ మతి స్థిరంగా ఉంటుంది మతి తత్వం స్థిరంగా ఉంటుంది తప్ప ఫిజికల్గా స్థిరంగా ఉండడు విచ్చినటువంటి డ్రిఫ్ట్ అవుతూ ఉంటాడు అనేక వేషాలు వేస్తాడు అనేక రూపాలు ధరిస్తాడు అనేక ప్రకారాలుగా మీకు కనపడతాడు అయినా కూడా ఆయన దర్శనము ఏకత్వ దర్శనము ఎప్పుడు స్థిరంగా ఉంటుంది సో అని వర్ణించారు స యోగి మయీ వర్తతే భాష్యకారులు ఏమంటారు చూడండి యోగి మయీ వైష్ణవే పరమే పదే వర్తతే ఈ వైష్ణవ్ అనే మాట వినగానే కొంతమంది కంగారు పడతారు ఏమిటి శంకర భాష్యంలో వైష్ణవ్ అంటున్నారు లోకంలో ఉంది అందరికీ ఉంది లేదంటే వైష్ణవులు అంటే వారు వైష్ణవులు వారు మిగతా వాళ్ళు వైష్ణవులు కాదు వారే వైష్ణవులు ఎందుకు వైష్ణవులు ఎందుకు అయ్యారు అంటే నామం పెట్టుకుంటారు విష్ణువుని పూజేస్తారు అని వాళ్ళైనా విష్ణువు పూజేస్తా మనం పూజేవా నామం పెట్టుకోకుండా అర్ధంగా పెట్టుకున్న వాళ్ళు విష్ణువుని మరింత గట్టిగా పూజిస్తారు అది కాదు ఆ వైష్ణవం వేరు అది ఒక శక్తి వైష్ణవం ఇక్కడ శంకరుడు చెప్పిన వైష్ణవం శక్తి వైష్ణవం కాదు ఇది శక్ట్ వైష్ణవం అయితే ఆయన వైష్ణవుడు ఎందుకు అవుతాడు ఆయన పేరు శంకరుడు కదా ఆయన శక్తికి సంబంధించిన వైష్ణవుడు అవ్వడు ఆయన తత్వానికి సంబంధించిన వైష్ణవుడు ఏమిటండి తత్వం యొక్క వైష్ణవ అంటే అర్థం ఏంటి అంటే అర్థం ఏంటండి తత్వంలో అంటే అర్థం ఏంటండి శక్తులో విష్ణు అంటే అర్థం ఏంటో తెలిసిన శక్తులో విష్ణు అంటే ఆయన డ్రెస్అప్ అయిపోయి ఉంటాడో చోట అది శక్తులో విష్ణు అంటే అర్థం నంట తత్వంలో విష్ణు అంటే అర్థం ఏంటి విశ్వం విష్ణు సర్వవ్యాపకమైన ఆ ఆత్మచైతన్య వేదికలలో అది విష్ణు అలాగే వేదంలో అలాగే చెప్పారు వేదంలో అలా గ్రసపై ఉన్నాయని విష్ణు చెప్పలేదు తద్విష్ణు పరమం పదవిం సదా పశ్యంతి సూరయ ఈ డ్రెస్అప్ అయిపోయిన నాలుగు సార్లు అన్నాను కాబట్టి దాని తత్వం ఏంటో చెప్తున్నాను మీరు ఆ రూపంగా విష్ణువుని ధ్యానం చేయొచ్చు అని మహర్షులు ఒక రూపాన్ని ఉపాసన కోసం సమర్పించారు ఇప్పుడు మనస్సుని సర్వవ్యాపకమైన విష్ణువుని ధ్యానం చేయడాంటే ఇది అన్నప్రాసడే ఆవకాయ అన్నంలాగా ఉంటుంది వీడు రాకరాక దేవాలయానికి వస్తే సర్వవ్యాపకుడైన విష్ణువుని ధ్యానం చేయడం సర్వవ్యాపకుడైన విష్ణువు అంటే వాడికి ఏం చూస్తుందో తెలియదు అందుకోసం ఆరంభంలో కొంచెం వీడు సంసారం నుంచి మనస్సును మళ్లించి కొంచెం దేవుడు దెయ్యం అనేదో అటువైపు వెళుతాడని వాడికి ఒక రూపాన్ని ఇచ్చాడు నాయన ఈ రూపంగా నువ్వు ధ్యానం చేయి మనిషికి దేవుణ్ణి మనిషి రూపంగా ధ్యానం చేయమంటే కొంచెం వాడితే అందుబాటులోకి వస్తుంది మనిషిని దేవుణ్ణి ఆవులాగా ధ్యానం చేయి చేపలాగా ధ్యానం చేయి అంటే అప్పుడు కూడా చేయొచ్చు కానీ కొంచెం కష్టం అవుతుంది అందులో శిరఫ్ పాణ్యాధిమాన్ చేతులు కాళ్ళు వీరికి ఉన్నాయి కాబట్టి అదే ఆకారం పెట్టి ధ్యానం చేయాలంటే వాడు ధ్యానం ఈజీగా చేయగలుగుతాడు అయితే రెండు చేతులు అంటే వీడి నాకు దేవుడికి ఇంక తేడా ఏ విధంగా నాలుగు అన్నారు రెండైనా పెట్టచ్చు నిజంగా ఈ సినిమాల్లోనూ నాటకాల్లోనూ అత్తాలో పెట్టి అలాగే నిజంగా ఫిక్స్ అయ్యి అలాగ అలాగేందనుకోండి దాని మీద రకరకాల సమస్యలన్నీ ఉదయిస్తాయి సో ఈ ఎప్పుడైతే మీరు స్టేజ్ ఒకటి కట్టి దానిమీద ఒకడికి ఒంటికి ఆ నీలం రంగు పాని ఒళ్ళు అంటాను వాడికి ఒక అట్ట కిరీటం పెట్టి ఒక రెండు చేతులకు ఇంకో రెండు అట్ట చేతులు పెట్టి విష్ణు అని చెప్పేసి ఒక ఒకటి కట్టి అక్కడ నిలబెట్టారనుకోండి వాడు వీడి చెమటకంప కొట్టుకుంటారు వీడు విష్ణువు ఏమిటండి వీడు అలా ఎప్పుడైతే మీరు నిలబెట్టారో దాంతో ఆ ఉపాసన స్వరూపాన్ని చెడగొట్టేశారు అక్కడే చెడిపోయింది దాని మీద జోకులు వేసి వాళ్ళు జోకులు వేస్తూ జోకులు ఎన్ని రకాల జోకులు వస్తాయి హారిబుల్ జోక్స్ అనేవి వేస్తాయి అలాగే దానికి కారణం ఏమిటంటే ఈ వికృతి ఎందుకు వచ్చిందంటే ఆ దేవుడు యొక్క రూపాన్ని ఉపాసన కోసము మహర్షులు చెప్పిన రూపాన్ని మీరు అట్టలు పెట్టి బొమ్మలు పెట్టి మనుషులకి వేషాలు వేసి ఇలా చేపెట్టి వచ్చింది దాంతో ఈ అనే ఒక ఐడియా వచ్చింది దాంతో అన్ని రకాల సమస్యలు వస్తాయి అది ఉపాసన కోసం ఇచ్చిన రూపమే తప్ప దేవుడు అలా డ్రెస్అప్ అయి ఉంటాడని కాదు అభిప్రాయం దేవుని యొక్క తత్వము ఏమిటి అంటే సర్వవ్యాపకంగా ఉంటాడు సో సరే ఐ డైవర్టెడ్ ఎ లిటిల్ తద్ష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ జ్ఞానులు సూర్య అంటే జ్ఞాని అని అర్థం జ్ఞానులు ఆ విష్ణువు యొక్క పదము అంటే స్వరూపము అర్థం ఆ విష్ణువు యొక్క స్వరూపాన్ని సర్వదా చూస్తూనే ఉంటాడు ఎలాగంటే దివీవ ఇప్పుడు మీరు చుట్టూ చూస్తున్నప్పుడు మీకు చుట్టూ చూసినప్పుడు గోడలు తలుపులు కిటికీలు అన్నీ కనపడుతున్నాయి కానీ మీరు ఆలోచించండి ఈ గోడలు కిటికీలు అన్నీ కన అంత మాత్రమే కనపడుతున్నాయా లేక అసలు మౌలికంగా అంతా వ్యాపించి ఉన్న ఒక వెలుతురు కనపడుతుంది వెలుతురు వెలుతురు కనపడుతూ వెలుతురులో ఇవన్నీ కనపడుతున్నాయా లేకపోతే వెలుతురుతో సంబంధం లేకుండా ఇవన్నీ కనపడుతున్నాయా వెలుతురు కనపడుతోంది ఆ వెలుతురులో ఇవన్నీ భాషిస్తున్నాయి ఆ విధంగా ఈ వెలుతురు ఎలా అయితే మీరు కళ్ళు ఎంతసేపు తెరిచుంటే అంతసేపు ఆ వెలుతురు తక్కువ ఎక్కువ కనపడుతూ ఉంటుంది ఆ విధంగా విష్ణువుని సర్వవ్యాపకమైనటువంటి సద్రూపంగా ఆ మహాత్ములు దర్శిస్తారు దివీవ ఆకాశమంతా వ్యాపించి ఉన్న ప్రకాశము చక్షు అంటే వెలుతురు వెలుతురు ఎలా అయితే వ్యాపించి ఉందో ఆ విధంగా సత్తారూపంగా ఆ విశ్వ పరమేశ్వరుడు సకల జగత్తును వ్యాపించి ఉన్నాడు అది వైష్ణవం పదం అంటే అది అర్థం దాని గురించి మాట్లాడుతున్నారు శంకర్ సో ఆ వైష్ణవ పరమ పదమునందు వీడు నిలిచి ఉంటాడు అదేమిటి వైకుంఠానికి అప్పుడే వెళ్ళిపోతాడు అండి వైకుంఠానికి వెళ్ళక్కర్లేదండి ఎక్కడుంటే అదే ఇక్కడ జీవించి ఉండగానే ఆ వైష్ణవ పదమునందు నిలిచి ఉంటాడు వైకుంఠంలోనే ఒక ప్లేస్ ఒకటి ఉంది ఆ ప్లేస్కి వెళ్ళాలి అదంతా కూడా ఆ కల్పనంతా కూడా దాని పరిస్థితి అంతా వేరు వేదాంతం అలా ఉండదు వేదాంతంలో ముక్తి అజ్ఞాన నివారణ రూపంగా ఉంటుంది తప్ప అజ్ఞాన నివారణకి ముక్తి పేరు కానీ గోయింగ్ టు ప్లేసెస్కి ముక్తి అని పేరు కాదు గోయింగ్ టు ప్లేసెస్ ముక్తి ఆ ముక్తి వేరు అలాంటి ముక్తులు ఎవరో కొంతమంది చెప్తారు కానీ వేదాంతంలో చెప్పి ముక్తి ఏమిటంటే ఇప్పుడు గోయింగ్ టు ప్లేసెస్ కాదు వేరెవర్ యు ఆర్ యు నో ది ట్రూత్ యు ఆర్ ముక్త యూ డు నాట్ నో ది ట్రూత్ యు ఆర్ బద్ద వైకుంఠంలో పారేశాను అనుకున్న తీసుకెళ్ళి మొత్తానికి కాదు జబ్బు పట్టుకుని తీసుకెళ్ళి వైకుంఠంలో పారేశారు ఆ నేను నా దేవుడు వీడి భేదం పెట్టి కూర్చుని భయపడుతూ ఉంటాడు వాడు ముక్తుడా భయపడుతూ ఉన్నవాడు ముక్తుడవుతాడా భయపడుతూ ఉన్నవాడు ఏమవుతాడు సంసార అవుతాడు అలా భయపడుతూ ఉంటే ముక్తుడవుతాడండి కాదు నిత్యముక్త ఏ సహ ఆ జ్ఞాని సర్వకాలములలో సర్వదేశములలో సర్వస్థితులలో ముక్తుడయ్యే ఉంటాడు కొత్తగా ముక్తుడవ్వాల్సినేమీ లేదు నమోక్షం ప్రతి కైనచి ప్రతిబ్యతేర్థ మోక్షాన్ని గురించి ఎటువంటి ప్రతిబంధము అజ్ఞానికి లేదు మోక్షం దేశం అనుకోండి ఓ చోటకి వెళ్తే మోక్షం అన్నారు అనుకోండి వీడికి ఆ చోటకి ఎప్పుడు వెళ్ళాను ఏమైనా ఆ దేశం కారణంగా వీడికి మోక్షానికి ప్రతిబంధకం వచ్చేసింది కొంతమంది కాలం మోక్షం అంటారు కాలం ఇది మోక్షం ఇప్పుడు రాదు ఎప్పుడో వస్తుంది ఆ కాలంలో అంటే కాలమే ప్రతిబంధకం అవుతుంది కొంతమంది ఏమంటారంటే ఈ రూపంలో కాదు ఇంకో రూపంలో మోక్షం వస్తుందంట దాంతో రూపమే మోక్షానికి ప్రతిబంధకం అవుతుంది కూడా ఈ రకమైన మోక్షాలన్నీ ఇవన్నీ కూడా ఈ సూడో మోక్షాలు సూడో అనే మాట ఉన్నారా సూడో మోక్షం లాగా ఉండేదో కాబట్టి మోక్షం అన్ని మోక్షాలే అది కాదు ఈ సూడో మోక్షం అలా కాదు యథార్థమైన మోక్షం ఏమిటంటే మనిషి మానవుడిగా ఉండగానే ఈ అహంకార మమకారాలని పూర్ణంగా ఎప్పుడైతే త్యాగం చేసేసాడో అయిపోయిందంటే యషా బ్రాహ్మీ స్థితి స్వార్థ గీత రెండో అధ్యాయం చూసి వస్తుంది నిర్మమో నిరహంకార ఎప్పుడైతే మమకారమో అహంకారమో లేకుండా అయిపోతాయో యషా బ్రాహ్మీ స్థితి వాడు బ్రహ్మయ్య అయిపోయి ఉంటాడంటే ఇట్ ఈస్ దాట్ సింపుల్ తర్వాత శ్లోకం ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతిర్జున సుఖం వాటి వా దుఃఖం సయోగీ పరమో మత చూడండి ఈ సర్వాత్మభావం సర్వమునందు ఈశ్వరుని దర్శించుట వింటే సమ్యక్ దర్శనము అని పేరు దాన్నే అని కూడా సమా అంటే సర్వమునందు సమానంగా వ్యాపించి ఉండే ఈశ్వరుడు ఇది మనం దాన్ని ఎలాగ పొందటము పొందటం సంభవమేనా ఎస్ సంభవమే ఇప్పుడు కూడా అబో అది మనకెక్కడ వస్తుందండి అది ఎవడో మహాత్మకు వస్తుంది ఆయన చెప్తాడు కానీ అది మనకి ఎప్పుడొచ్చాను అని అలా అనుకోకూడదు అటువంటి ఆత్మన్యూనత భావం పనికిరాలి అది ఒక ఎస్కేప్ ఎందుకంటే వీడికి అయ్యో అది మనకు వచ్చేస్తుందేమో అని భయపడుతూ ఉంటాడు ఎందుకంటే తీరాది వచ్చేసింది అనుకోండి సర్వాత్మభావం వచ్చేసింది అనుకోండి అప్పుడు మరి నా బ్యాంక్ అకౌంట్ ఏమైపోతుంది మరి నా ఇల్లు ఏమైపోతుంది మరి నా భార్య ఏమైపోతుంది అని ఇలాగే ఏదో ఏదో సం పిచ్చి అహంకారం చుట్టూ ఉన్న ఒక పిచ్చితో ఉంటాడు వీడు దాంతో అహంకారం పోతే అబో అది పోవడానికి వీలు అట్టు పెట్టుకుంటేనే మంచిది సపోజ్ నేను అహంకారం పోకుండా ఇప్పుడు నా అహంకారంతో నా పేరు మీద బోలంతా అకౌంట్ పుణ్యం అకౌంట్ ఉంది కదా తీరయ్య అహంకారం పోతే ఆ పుణ్యం అంతా ఏమైపోతుంది పుణ్యం అంతా పోతుందేమో అని ఏదో పిచ్చి ఉంటుంది సమ్ కైండ్ ఆఫ్ ఇగ్నొరెన్స్ ఉంటుంది మనిషికి అజ్ఞానం మీద ప్రీతి ఉంటుంది మనిషికి ఎలా అయితే చీకటి గదిలో కూర్చున్న వాడికి వెలుతురంటే భయం వస్తుంది ఆ విధంగా మనిషికి ఆ సర్వాత్మభావమునందు ప్రీతి ఉండదు ఆ కారణంగా ద్వైతమునందే ప్రీతి ఉన్న కారణంగా వాడు అజ్ఞానంలో ఉంటే ఉండాలేమో కానీ మీరు కనుక ఇఫ్ యూఆర్ సిన్సియర్ అబౌట్ ఇట్ మీరు యూ కెన్ గెట్ దట్ విషన్ హియర్ అన్నావు ప్రతివాడు దానిది యోగ్యు దానికి ఎవరికో మనం ఏం చేస్తామంటే దాన్ని ఎవరికో కొంతమందికి ఆపాదిస్తాం వసి ఆయన వశిష్ఠుడండి ఆయన వశిష్ఠుడు అంటే ఆయనే ఆయనే సంధ్యావందనం చేసుకోవాలి ఆయనే తపస్సు చేయాలి ఆయనే ఉపవాసాలు ఉండాలి మనం ఏమీ చేయక్కర్లేదు ఆయన వశిష్ఠుడు అని మనం అప్పుడప్పుడు దండం పెట్టొస్తూ ఉన్నట్టు సమ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే వీ ట్రై టు సమ్ షార్ట్ కట్స్లో పెట్టే ప్రయత్నం చేస్తాం అది దట్ ఈజ్ నాట్ ద మనము ప్రతి మానవుడు ప్రతి సాధకుడు కూడా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కొరతార్చుడు కావచ్చు సో ఇతీ ఒక పద్ధతిలో ముందుకు వెళ్లాల్సి సో అటువంటి ఒక పద్ధతిని ఈ శ్లోకం సూచిస్తూ చాలా మంచి శ్లోకం అహంకార మమకారాలను తగ్గించుకోవటానికి ముందు తగ్గించి క్రమంగా అవి సన్నగిల్లిన తర్వాత పూర్తిగా పోతాయి వరద్రవైపోతాయి దాని ఆ దిశలో వేసే అడుగులను ఈ శ్లోకం చాలా అందంగా చెప్తుంది చాలా మంచి శ్లోకం భాష్యకరం ఏమంటారో చూడండి కించాన్యత్స్ ఆత్మేతి ఈ విషయంలో తప్పకుండా తెలుసుకోదగినది మరొకటి కలదు అదేమిటంటే ఆత్మేతి చూడండి ప్రతి ఈ అహంకార మమకారాలు తగ్గడానికి మీరు ప్రతి సందర్భంలోనూ ఆత్మౌపమ్యాన్ని తీసుకోవాలి పోలిక పోలిక పెట్టుకోవాలి దేని దేనితో పోల్చాలి అంటే తనతో పోల్చుకోవాలి మనం పోలి పోలిక పెట్టేప్పుడు ఏం చేస్తామంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి ఒక కంక్లూషన్కి వచ్చే సందర్భంలో దీంతో ఒక విధానంతో ఆ పోలిక ఎప్పుడు దీనితో ఇతరములతో పోల్చి చెప్తూ ఉంటాం అలా కాకుండా తానత్వం పోల్చుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కట్నం అమ్మాయి పెళ్ళి ఉందనుకోండి కట్నం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎంత కట్నం తీసుకోవాలి అని ఉందనుకోండి అప్పుడు ఏం చేస్తాడు అది వాళ్ళ అబ్బాయి మన అబ్బాయి బీటెక్ పాస్ అయ్యాడు వాళ్ళ అబ్బాయి బీటెక్ పాస్ అయ్యడు వాడు మొన్నేమో పది లక్షలు తీసుకున్నాడు కాబట్టి మనం కూడా పది లక్షలు అలాగేదో పోల్చుకుంటాడు తనతో పోల్చుకోడు తనతో పోల్చుకోవడం అంటే ఉంటుంది నేనే ఈ వీడు అబ్బాయి కాకుండా అమ్మాయి అయి ఉంటే వీడు అబ్బాయి అయిపోయాడు కాబట్టి బతికిపోయాను కానీ లేకపోతే ఏ కారణం చేసినా ఈ ఇదే వ్యక్తి అమ్మాయి అయ్యి ఉంటే నేనే ఈ పెళ్లికి అమ్మాయికి పెళ్లి నేను చేస్తూ ఉండుంటే నేను ఎంత కట్నం ఇస్తాను ఏ ఓ లక్ష రెండు లక్షలు ఇస్తాను సరే అంటే నేను తీసుకుంటాను అని అనుకుంటాడు ఏదో అలా అనుకుంటా పోలికెంతసేపు తనకి కన్వీనియంట్గా పోలుస్తూ ఉంటాడు ఎంతసేపు కన్వీనియంట్ పోలికే ఇప్పుడు ఇద్దరు మనుషులు కలహం వస్తుంది కలహం రావడం తప్పేం కాదు ఇదో వస్తూ ఉంటుంది భేదాభిప్రాయాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల కలహం వస్తుంది కలహం కావాలని పిచ్చిపెట్టుకున్నది కాకపోవచ్చు పరిస్థితులు కలహాన్ని సృష్టిస్తాయి ఆ కలహం వచ్చిన సందర్భంలో మీరు ఎంతసేపు ఈ ఆత్మౌపమ్యము అనే ప్రిన్సిపుల్ని అప్లై చేయడు ఎంతసేపు ఏం చేస్తాడంటే నా పాయింటే కరెక్టు నా పాయింటే ఎదరవాడు చూడాలి నా పాయింట్కి ఎదరవాడు కలొగ్గాలి నా పాయింట్ని ఎదరవాడు తెలుసుకుని దానికి జనరస్గా ఉండాలి నేను ఏదైనా చెప్పదలుచుకున్నాను చాలా లాజికల్గా కరెక్ట్గా చెప్తున్నాను నేను సత్యాన్ని ధర్మాన్ని చెప్తున్నాను ఎదురువాడు నేను చెప్తున్న సత్యాన్ని ధర్మాన్ని అర్థం చేసుకుని శ్రద్ధగా నేను చెప్పింది విని నా పాయింట్ ఆఫ్ వ్యూని చక్కగా తెలుసుకుని దాన్ని అనుమోదించాలి అని నేను అపేక్షిస్తా ప్రతివాడు అలాగే అపేక్షిస్తూ ఆర్గ్యూ చేస్తాడు వై డోంట్ యు అప్లై ది సేమ్ ప్రిన్సిపల్ ది అదర్ వే రౌండ్ అవతల వాడు పా అవతల వాడు కూడా ఇటువంటి అపేక్షనే కలిగి ఉంటాడు కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే వాడి వాడి సమస్య ఏమిటి వాడు ఎందుకు నల్లాగా ఇబ్బంది పడుతున్నాడు ఎందుకు కలహానికి వస్తున్నాడు వాడి హృదయంలో ఉన్నటువంటి ఆకాంక్ష ఏమిటి అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అది అర్థం చేసుకున్నాక ఓహో ఇది వీడి ఆకాంక్ష వాడి స్థితిలో నేనుంటే ఏం చేస్తాను వాడి పొజిషన్స్లో ఈ ఇంగ్లీష్లో ఏమంటారంటే ఈ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ది అదర్ పర్సన్స్ షూస్ అని అంటారు వాడి స్థితిలో నేనుంటే ఏం చేస్తాను అన్నది అలాగా దాన్ని అది స్టాండర్డ్ ఆత్మౌపమ్యైన ఇది కనుక మీరు అప్లై చేస్తే రెండు పరిస్థితులు ఉంటాయి ఒకటి కలహం అనేది ఉండదు రెండు ఒకప్పుడు మన చేతుల్లో ఉండదు కలహం మన నెట్టి మీద రుద్దబడుతుంది ఆ సందర్భంలో కూడా ఆ కలహము పెట్రెగిపోకుండగా సౌమ్యంగా సామరస్యంగా పరిష్కారం వచ్చేందుకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎప్పుడూ అలా ఉండాలి ఆత్మౌపమ్యన సర్వత్ తర్వాత ఆత్మౌపమ్యంలో సుఖానికి ఒక్కదానికి పెట్టుకుంటే సరిపడదు దుఃఖానికి కూడా ఆత్మౌపమ్యాన్ని పెట్టుకోవాలి తనతో పోలిక సుఖం కానీ దుఃఖం కానీ సమం సుఖం వా ఎదివా దుఃఖం తర్వాత సర్వత్ర సర్వత్ర అంటే ఇప్పుడు ఒక మనిషితో వ్యవహరిస్తున్నాను అనుకోండి ఆ మనిషి మీద ఒక కంప్లైంట్ చేసేప్పుడు వాణ్ణి వ్యతిరేకించే ముందు వాడి సమస్య ఏమిటో తెలుసుకుంది వాడి వాడి ఇబ్బంది ఏమిటి ఎందుకు అలా మిస్బిహేవ్ మిస్బిహేవ్ చేస్తున్నాడు ఏం సందేహం లేదు నాట్ బిహేవింగ్ ప్రాపర్లే బట్ ఎందుకు అవి ప్రతివాడి మనస్సులో ఏవో ఆకాంక్షలు ఏవో ఆశలు ఉంటాయి ప్రతివాడు కూడా మనిషి కామక్రోధాలకి లోభమోహాలకి బందీ అయి ఉంటాడు ప్రతివాడి హృదయం అలా ఉంటుంది చాలా వాసనలతో నుండి ఉంటుంది చాలా ఆ హెల్ సంసారము ఉంటారు చాలా థిక్ సంసారం ఉంటుంది ఇప్పుడు బాగా తాగిన వాడికి ఆ అల్కహాల్ ఫ్యూమ్స్ చుట్టూ ఎలా అయితే ఉంటాయో అలాగే సంసారికి ఆ కామక్రోధాలు రాగద్వేషాల యొక్క బరువు చాలా థిక్గా ఉంటుంది చూస్తే తెలుస్తుంది వాడు రెండు మాటలు మాట్లాడితే అర్థమైపోతుంది వీడు చాలా థిక్ సంసారిగా ఉన్నాడని తెలుస్తూ ఉంటుంది అయ్యో బాబా అనిపిస్తుంది కాబట్టి వాడి విషంలో వాడికి లోకమంతా కూడా పచ్చకాందర్ల వాడికి లోకం పచ్చగా కనుగొండేటట్టుగా వాడి రాగద్వేషాలతో చూస్తూ ఉంటాడు ఓహో వీడు ఇలా ఉన్నాడు అని అనుకోగలిగితే అని తెలుసుకున్నాను అనుకోండి ఓహో వీడు ఇలా ఉన్నాడు అని వెంటనే నాలో ఒక కంపాషన్ వస్తుంది ఒక దయ కలుగుతుంది ఓన్లే పాపం అంతేగాని వాడు ఇంత పొడుగు అహంకారం పెడితే వాడు ఇంత చిటికిన వేలంత అహంకారం ముందుకు తీసుకొస్తే నేను జానుడి అహంకారం తీసుకొస్తాను వాడు జ్ఞానుడి అహంకారం ముందు పెడితే నేను మోరడు అహంకారం తీసుకొస్తా అని దానివల్ల ఏ సమస్య పరిష్కారం కాదు అందరూ దుఃఖాన్ని అనుభవిస్తారు ఇంట్లో ఎవరూ సుఖపడ్డరు కలహంలో ఎవరూ సుఖపడ్డరు సో కాబట్టి వాడి ఇబ్బంది ఏమిటి వాడి కష్టం ఏమిటి వాడిని బేసికల్గా ఒక శత్రువు కింద చూడకుండగా వాడి కష్టం ఏమిటి ఏటా ఇలా బిహేవ్ చేస్తున్నాడు వాడిని మనం ఏమైనా అకామిడేట్ చేయగలుగుతామా వాడి కష్టాన్ని అర్థం చేస్తున్నాను వాడిని ఆశీర్వదించగలుగుతామా వాడి హెల్ప్ చేయగలుగుతామా వాడి పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకోగలుగుతామా అని ఒక ప్రశ్న రెండవది వాడి పొజిషన్లో నేనుంటే ఎలా బిహేవ్ చేస్తాను అని రెండో ప్రశ్న ఈ రెండు ప్రశ్నలు హృదయపూర్వకంగా విశాలమైన హృదయంతో కన్సిడర్ చేసిన తర్వాత మీరు కనుక ముందు అడుగు వేస్తే ఎటువంటి జటిలమైన సమస్య అయినా కూడా సామరస్యంగా పరిష్కారం అవుతుంది సో ఇది ఒకటి గమనించదు అంటే తర్వాత సర్వత్రా ఉంది సర్వత్రా అంటే ఈ పోలిక కేవలం మనుష్యులతో మాత్రమే కాకుండా పశువుల విషయంలోను శక్తిచామల విషయంలో కూడా అలా ఉండాలి ఒకసారి నడిచి వెళుతున్నాను నేను దారుణం ఫుట్ పాత్లో కొబ్బరి ఆకు ఇలా వంగి ఉన్నది పక్కన కొబ్బరి చెట్టుంది ఆకు ఇలా అన్నాను నేను అని ముందుకు వెళ్ళిపోయాను పక్కనే ఓ మహాత్ముడు వారు వారి వెనకాల ఆయన చప్పుడు విని వెనక్కి తిరిగి చూసి వెంటనే ఏమన్నారంటే చూడు ఎవడైనా నడిచి వెళ్తో ఈ చెయ్యిని ఇలా ఒక్కసారి గట్టిగా లాగేసి వెళ్ళిపోతే నీకు ఉంటుంది ఎలా ఉంటుంది చేయని ఎక్కువ పుడుతుంది చాలా కష్టం అనిపిస్తుంది వాడేవడండి నా చేయలాగడానికి ఎందుకు లాగాలి సందర్భం ఏం లేదా మరి నువ్వెందుకు లాగావు ఆ కొబ్బరి చెట్టు యొక్క ఆకుని ఎందుకు నువ్వెందుకు లాగేవు అది ప్రాణి నీకు ఏది దుఃఖం కలిగిస్తుందో అది ఆ ప్రాణికి దుఃఖాన్ని కలిగిస్తుంది అని చెప్పారు నాకు నాకు అర్థమవు సో ఆత్మౌపమ్యము కేవలము మనుష్యుల విషయంలో కాకుండా పశుపక్ష్యాదుల ఎడల చెట్టుచామల ఎడల కూడా ఉండాలి ఊరికే చెట్టు కనపడితే దరికేయడం దాన్ని దాని ఆకులు కోసేయటం కొమ్మలు విరిచేయటం ఇలాగా చెట్టుని బతకనివ్వరు సమాజంలో చెట్టు కనపడితే దాని మీద దాన్ని ఎలా నాశనం చేసేసేదాకా నిద్రపోరు అలా ఇక దేవుడి పేరు చెప్పి చెట్టుని దరికేసి దాన్ని బతకలేవ్వకుండా చేసేస్తూ ఉండడం పశువులను దేవుడి పేరు చెప్పి ఇలాగే చేయటం చాలా తక్కువ కాబట్టి ఈ శ్లోకాన్ని మరింత రేపు చూద్దాం ం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యం శాంతి శాంతి శాంతి